చాపి బుద్ధై అద్వైతవాది జాతిర్దేశిత ఉపదిష్ట ఇక్కడ టీకాకారులు ఆనందగిరి బాగా రాశారు ఇప్పుడు పరమార్థతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్ప చెప్పాల్సి వస్తే కార్యకారణ భావం ఏమీ లేదు పుట్టుకయే లేదు అంటే కార్యకారణక భావమే లేదు అటువంటప్పుడు జన్మాజయ అనే సూత్రం ఉంది ఈ జగత్తు యొక్క జన్మ పుట్టుక సృష్టి స్థితి లయములు ఏ తత్వం నుంచి ఆవిర్భవించేయో అదే పరబ్రహ్మ అని ఉంది మరి ఆ సూత్రాన్ని ఎందుకు చెప్పినట్టు ఆ సూత్రం చెప్పిందెవరు వ్యాస మహర్షి మీ అద్వైత వేదాంతానికి మూల పురుషుడెవరు అదే వ్యాసమహర్షి మరి అద్వైత వేదాంతానికి మూల పురుషుడు జాతిని చెప్పినట్టు అయింది కదా అలా అది ఎలా కుదురుతుంది ఓవైపు అద్వైతం అని ఇంకోవైపు జాతిని చెప్తున్నాడు అన్నట్టుగా మరి విరోధం కాలేదా అని ఆశంక చేసుకుని దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది అని టీకాకారుడు సో బుద్ధులు అంటే పండితులు విద్వాంసులు జ్ఞానులు ఎటువంటి జ్ఞానులు అద్వైతవాదిభి అద్వైతవాదులు అంటే అద్వైత సాక్ష వాదం అంటే సాక్షాత్కారం అని అర్థం అక్కడ అద్వైత సాక్షాత్కారము కలిగిన వ్యాసాది మహాత్ములే జాతిని చెప్పాడు కదా జాతి జాతి దేశిత ఉపదిష్ట వారే సృష్టిని ఉపదేశించినారు స్వజన్మాద్యత అని ఉపదేశించినారు పరబ్రహ్మానగా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిల ఏములు దేని నుండి జరుగుతున్నవో అది ఏ పరబ్రహ్మ అని ఆ విధంగా కదా సో జాతిష్ఠు దేశితా బుద్ధై అలా చక్కగా వారు ఉపదేశించినారు ఎందువల్ల అంటే ఉపలంభనం ఉపలంభ తస్మాదుపలబ్ధే ఇర్థ ఎందుకు అలాగే జాతిని ఎందుకు ఉపదేశించారు అంటే ఈ అస్థి వస్తుత్వవాదుల కోసం చెప్పారు ఆ పదం ఎలా ఉందో చూడండి అస్థి వస్తుత్వవాది అంటే అస్థి వస్తు అని వాదించేవాడు అంటే జగత్తు సత్యము అని వాదించేవాడు వాళ్ళ కోసం చెప్పారు సో ఆ చెప్పడంలో హేతువులు ఎలా చెప్తున్నారు జగత్తు సత్యము అనడానికి హేతు అంటే ఉపలబ్ధి ఉపలంభము ఉపలంభనం ఉపలంభ అంటే ఆ అనే ప్రత్యయం వస్తే లభ ధాతువు లభ ధాతువుకి ఆ అనే ప్రత్యయము ఆ ము అనే ఆగమం వస్తుంది ఆ ము అనే ఆగమం వస్తుంది నువ్వు విధిస్తారండి నువ్వు విధిస్తే మెదచోంత్యాత్పరహ చుడి ముందు అక్కడ ఆ నకారం కాస్త ఏదో అలా పక్కన ఉండేదాన్ని బట్టి అనుస్వారస్య ఏదో అలా అవుతుంది అయితే అనుస్వారం మకారంగా అవుతుంది లంభ అవుతుంది ఉపలంభ అన్ననే ప్రచయం చేర్చారనుకోండి అన అన అనే ప్రతియం చేర్చారు ఉపలంభనం రెండో ఒకటే అది ఆ ప్రత్యయాల్లో ఉండే తేడాన్ని భాష్యకారులు చూపిస్తున్నారు అక్కడ ఉపలంభనం ఉపలంభ దానికి పంచమీవ భక్తి చేసుకుంటే తస్మాత్ ఉపలంభాత్ అంటే ఉపలబ్ధి అని అర్థం ఉపలబ్ధి అంటే ఏమిటి ఉపలబ్ధి ఆకాశాది ప్రపంచస్యా ఇతి శేష ఆకాశాది ప్రపంచము మీకు అనుభవానికి వస్తుందా లేదా వస్తోంది ఎలాగా శబ్దం వినబడుతోంది కదా శబ్దము ఆకాశం యొక్క గుణము స్పర్శ తెలుస్తోంది స్పర్శ వాయువు యొక్క గుణము రూపం తెలుస్తోంది తేజస్సు యొక్క గుణము రసం తెలుస్తోంది అప్పుల యొక్క గుణము గంధం తెలుస్తోంది పృథివి యొక్క గుణము కాబట్టి మీరు శబ్దస్పర్శ రూపరస గంధములను తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ ఐదు వేటిక గుణములు ఆకాశాది పంచభూతముల యొక్క గుణములు ఆ పంచభూతములతోటి నిర్మాణమైనటువంటి ప్రపంచము దాని అంచేతనే దానికి ప్రపంచము అని పేరు వచ్చింది ఆ ప్రపంచము మన ముందుగా ఉంది ఇదంతా మనం కవర్ చేసాం అయినా మళ్ళీ ఎప్పటికప్పుడు ఒకసారి ఆ పదాన్ని ఆ ద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకుని కాబట్టి ఉపలంభాద్ దృశ్య కనబడుతూ ఉంటే లేదంటావేమిటి అని కనబడుతూ ఉంటే లేదంటావేమిటి కనబడుతోంది కదా కనబడుతోంది వినబడుతోంది ఆఘ్రానిస్తున్నావు తింటున్నావు దశాల ను ఆస్వాదిస్తున్నావు ఏది లేదు అంతా మిచ్చనంట వేట అని అది ఆర్గ్యుమెంట్ ఉపలంభాత్ ఇంకా సమాచారాత్ అదండి ఇది అన్నిటికంటే ముఖ్యం ఉపలంభం కంటే పెద్ద ఆర్గ్యుమెంట్ ఇది వర్ణాశ్రమాది ధర్మ సమాచరణాత్ సమాచార అంటే సమాచరణం మళ్ళీ ఆనే ప్రచయము అనా అనే ప్రతి సమాచరణం అంటే సమ్యక్ అనుష్ఠానం చక్కగా అనుష్ఠించుట ఇప్పుడు వేద పండితుడు ఉన్నాడు ఆయన చక్కగా పొద్దున్నేళ్ళు వేసి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని దేవతార్చన చేసుకుంటున్నాడా లేదా చేసుకుంటున్నాడు ఎందుకంటే పొద్దున్నేళ్ళు వచ్చి స్నానం ఎందుకు దేవతార్చన ఎందుకు చక్కగా కాఫీ టిఫిన్లో తినచ్చు అంటే ఆయన ఏమంటాడు ఏం నేను సద్బ్రాహ్మణుడున్నై పుట్టాను కాబట్టి ఇదంతా నేను అనుష్ఠించుకోవాలి అదే క్షత్రియుడు ఉన్నాడు అర్జునుడు యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతానంటే శ్రీకృష్ణుడే ఉన్నాడు నువ్వు క్షత్రియుడు వైపు పుట్టావు ఈ యుద్ధం అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నెగ్గేవా రాజ్యసుఖాన్ని అనుభవిస్తావు ఓడిపోతే స్వర్గ ప్రాణాలను పోగొట్టుకుంటే స్వర్గానికి పోతావు స్వర్గద్వారం అపామృతం ఇది క్షత్రియులకు మాత్రమే ఉంటుందా అని చెప్పాడా లేదా క్షత్రియుడికి యుద్ధమో కర్తవ్యకర్మో ఉన్నా కదా పుట్టుకే లేదంటే వాడు క్షత్రియుడు ఎందుకు అవుతాడు యుద్ధం ఎందుకు చేయాలి పుట్టుకే లేదంటే వీడు సంధ్యావనం ఎందుకు చేయాలి వేదం ఎందుకు చదువుకోవాలి నేను ఎందుకు చేయాలి తర్వాత ఆశ్రమ ధర్మాలు ఇవో వర్ణ ధర్మాలు ఇవో రెండు చెప్పాను ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి గృహస్థేమో అగ్నిహోత్రం చేయాలి భార్యాపిల్లలతో కలిసి ఉండాలి సన్యాసి అన్నీ విజిలిపెట్టి దూరంగా పోవాలి ఎవరో పెట్టిన నాలుగు మెతుకులు గడపడి చేయకుండా అల్లరు చేయకుండా తినేసి నువ్వు చూసి కూర్చోవాలి అది అన్ని ఆశ్రమ ధర్మాలు ఉన్నాయా లేవా ఆశ్రమ ధర్మాలు ఎవరికి ఉన్నాయి పుట్టేవాడికి ఉన్నాయా అసలు పుట్టుక వాడికి ఉన్నాయా వాడు పుట్టాలి పుట్టిన తర్వాత ఉపనయనం కావాలి అది ఇంకో పుట్టుక అప్పుడు బ్రహ్మచర్యం ఆ తర్వాత పెళ్ళి ఇంకో పుట్టుక పెళ్ళి కూడా ఇంకో జన్మలాంటిదే ఉన్నతజన్మ లాంటిదే పిల్లి కూడా అనదర్ కైండ్ ఆఫ్ బర్త్ లాంటిదారు ఆ తర్వాత తండ్రి అవ్వాలి మరొకటి అవ్వాలి మరొకటి అవ్వాలి పుట్టుకే లేదంటే ఈ వర్ణాశ్రమ ధర్మములన్నీ ఎందుకు వీటిని అనుష్ఠించి వాళ్ళు చేతగాని వాళ్ళేమి కాబట్టి వశిష్ఠ మహర్షి అరుంధత్తితో కలిసి తాపరం చేస్తూ ఆ గో ఆయన రక్షిస్తూ రోజు హోమం చేసేవాడు అని మీరు పురాణంలో చదివేలా ఆయన అలా ఎందుకు చేసేటంటారు ఎందుకంటే బ్రాహ్మణుడే జన్మించాడు కనుక అది బ్రాహ్మణ ధర్మం కనుక చేశాడయ నువ్వు పుట్టుకే లేదంటే ఇదంతా కూడా ఈ సమాచారం అనేది ఏదైతే సమాజంలో కనపడుతుందో ఇదంతా కూడా అర్థరహితం ఈ సమాచారం ఉన్నది కనుక మనం ఏమైనా నిర్ధారించవచ్చును ఈ జగత్తు పుట్టినది చాతుర్వర్ణ్యం అయా సృష్టం అని ఆ చాతుర్వర్ణ్యం ఆ పుట్టింది చాతుర్వర్ణ్యాన్ని బట్టే కదా వర్ణధర్మాలు వచ్చాయి అలాగే ఆశ్రమాలను బట్టే ఆశ్రమ ధర్మాలు వచ్చాయి ఈ ఆశ్రమాలను కూడా సృష్టించారని ఇంకో తోట ఉంది ఇంకో పురాణంలో ఉంది కాబట్టి ఉపలంభము సమాచారం అంటే దీంట్లో లెక్క ఆర్గ్యుమెంట్ ఎలాగంటే ఉపలంభం అంటే నీవు నువ్వు చూసి నువ్వు నీ కన్ను నీ చెవి నీకున్నాయా వాటితోటి నువ్వు జగత్తును సృష్టిస్తున్నావా ఇది ఉపలంభం నువ్వే ప్రమాణం కాదు కా నువ్వు నీ అంతటా నువ్వు ఒక ప్రమాణం ప్రత్యక్షంగా నీకు తెలుస్తుంది పెద్దలను చూసుకో నీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు శిష్టులు విద్వాంసులు పండితులు వాళ్ళను చూడు వాళ్ళు చక్కగా ఆశ్రమ వర్ణ ధర్మాలను అనుష్ఠిస్తున్నట్టుగా నీకు కనబడుతుంది కదా దాన్ని బట్టి కూడా పుట్టుక అనేది గలదు అని నిర్ధారణ అయిపోయింది హేతుభ్యాం అస్తి వస్తుత్వవాదినా ఈ రెండు హేతువులు మీరు గుర్తుపెట్టుకోండి హేతు ఉపలంభము సమాచారం నేను విస్తారంగా చెప్పాను ఈ రెండు హేతువుల వల్ల అస్థి వస్తుత్వవాదినా సో అస్తి అస్తి వస్తుభావం వదనశీలా వస్తుభావ అంటే వస్తువు యొక్క యథార్థత అస్థి అంటే ద్వైతం అస్థి ఈ నానాత్మముతో కూడిన జగత్తు ఉన్నది నన్ను ఆయన అడిగాడు ప్రశ్న ఈ గద్వాల్లో పండితుడే అడిగాడు ఏమండి దేవుడు సర్వేశ్వరుడవునా కదా అంటే ఏం చెప్తామండి దేవుడు సర్వేశ్వరుడు అవునా కదా అంటే కాదని చెప్తామనండి అవుననే చెప్తాం ఆయన ఏదో మనకి ట్రాప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాడు అని తెలుస్తున్నా అవుననే చెప్తాం అవునండి ఇప్పుడు సర్వము సత్యమా మిథ్య మిథ్య అంటే సర్వేశ్వరుడైన దేవుడు మిథ్యకు ఈశ్వరుడు అంటే హుళక్కి ఈశ్వరుడు అంటే ఇది ఎలా ఉందంటే ఒక బ్యాంక్కి మేనేజర్ ఉన్నాడు ఆయన ఆ బ్యాంకు మేనేజరు కానీ ఆ బ్యాంకులో రూపాయి కూడా లేదు ఒక నయా పైసా కూడా లేదా బ్యాంకులో సున్నా ఉత్తు బ్యాంకు దానికి ఆయన మేనేజరు సో దేవుడు అలాంటి అదేనా మీరు చెప్పేది అని అడిగాడు అంటే దానికి నేను ఎంతో సమాధానం చెప్పాను అనుకోండి నేను ఏమని చూడండి మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు ఎందుకంటే నేను సమాధానం చెప్తే మీరు కష్టపడతారు కష్టపెట్టుకుంటారు మీరు లే అద్వైత వేదాంతుల్ని మీరు క కదపకండి ఎందుకంటే వాళ్ళని కదిపారంటే వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తే మీరు మనస్సు చెడగొట్టుకుంటారు నా ప్రసంగం ఏదో నేను చేసేసి మీ ద్వైతానికి అడ్డు విధంగా నా మాటలు నేను చెప్పేసి నేను అవతలకిపోతా మీరు శంకరాచార్యుల గురించి తప్పుగా ఏం మాట్లాడద్దు నేను చెప్పాను ఆ మాట ఎందుకంటే వాళ్ళు కన్నడల్లో శంకరాచార్యులను ఖండించుకుంటూ పోతున్నారు నాకు తెలిసి తెలియనట్టుగా నేనే మీరు శంకరాచార్యుల గురించి అలా ఆచార్యులను ఎప్పుడు నిందావచనాలు పడకద్దు మీకు నేను హెచ్చరిక చేస్తున్నా కాబట్టి నా పాఠం నాది మీ పాఠం మీది నాకు నా దక్షిణ నాకు ఇచ్చేస్తే నేను బయలుకి అని నేను చెప్పాను నిజంగా జరిగిన ఘటన కాబట్టి మీరు ఇలాంటి అతి తెలివి ప్రశ్నలు వేయొద్దు మీ ప్రశ్నలన్నీ కూడా తప్పు అని నేను చెప్పాను అప్పుడు నేను చెప్పాను మీకు ఎప్పుడైనా కళలో బ్యాంకు కనపడిందా ఆ కళలో బ్యాంకు మేనేజర్ ఉన్నాడా లేడా ఆ కళలో బ్యాంకులో డబ్బున్న బ్యాంకుకి మేనేజరా డబ్బు లేని బ్యాంకుకి మేనేజరా డబ్బున్న బ్యాంకుకే మేనేజర్ కదా అలాగే ఈ సర్వేశ్వరుడును ఏమయా నువ్వు పెద్ద చార్త తెలుగు ప్రశ్నలు ఇస్తా ఉన్నాయి సమాధానం సో కాబట్టి సరే ఈ సమాధానం అలాంటి పెట్టండి అస్థి వస్తుత్వ ఉన్నది అని వాదిస్తా ఇత్యేవం వదనశీలా పైగా దృఢాగ్రహవతం ద్వైతం ఉన్నది అనే దాని గురించి వాళ్ళకి చాలా ఆగ్రహం కూడా ఉంటుంది ఆగ్రహం ఉంటే పట్టుద్దు ఇక్కడ ఏదో చిన్న నోట్ ఏదో రాశాను వెరీ కమిట్మెంట్ ఉంటుంది కమిట్మెంట్ అంటే సృష్టి అయింది సృష్టి అయింది కాదు కమిట్మెంట్ నేను బ్రాహ్మణున్నే పుట్టాను అది కమిట్మెంట్ నేను బ్రాహ్మణున్నే పుట్టాను అన్న కమిట్మెంట్ ఉందా లేదా వ్యక్తి ఆగ్రహం ఉందా లేదా సృష్టి మేము ఇచ్చా అంటే వీడు ఆగ్రహం ఏమవుతుంది అసలు సృష్టి అంటే ఒకటి ఉంటే దాంట్లో నేను బ్రాహ్మణున్నే పుట్టాను కొన్ని బ్రాహ్మడు కలిపితే కొన్ని మరొకటి ఇప్పుడు కోటేశ్వరుడి ఇంట్లో పుట్టాడు వీడు ఆ కోట్లన్నిటికీ వీడు వారసుడు అవుతాడు పుట్టుక లేదు అన్నారనుకోండి ఈ మధ్యన ఈ అవినీతి మీద ఒక చర్చ జరిగింది దాంట్లో ఒక యంగ్ మ్యాన్ ఓ సలహా ఇచ్చాడు ఈ లంచబొండితనాన్ని ఎలాగ పోగొట్టాలి అన్న సలహా ఏమి ఇచ్చాడు మంచి సలహా ఇచ్చాడు ప్రాక్టికల్ కాదు ప్రాక్టికల్గా ఒకాదు థియరిటికల్గా ఓ ఐడియా చెప్పాడు ఏమిటంటే మీరు సంపాదించిన సంపద మీ కొడుకులకి కూతుళ్ళకి వెళ్ళదు అని మనం లా పాస్ చేసేస్తే లంచగొండితనం పూర్తిగా పోతుంది అని సలాగే బాగా చెప్పాడు కదా నేను విన్నానది ఓ చెవు ఇలో పడింది అది ఇప్పుడు గుర్తుకొచ్చింది సో అలాగే అంటే ఏమిటి వారసత్వంగా సంపద వెళ్తోంది ఎందుకు వెళ్తోంది పుట్టేడు కనుక వెళ్తోంది ఇప్పుడు పుట్టుకని మేము రికగ్నైజ్ చెయ్యము అన్నారనుకోండి దాంట్లో లౌకికంగా చాలా సమస్యలు వస్తాయి ఏమిటి సమస్యలు వస్తాయి వీడిల్లు వీడి ఆస్తి కొడుక్కి సంక్రమించాలి అనే ఆస్తి సంక్రమించడంలో అన్ని సమస్యలు వస్తాయి అదో సమస్య వైదికంగా సమస్యలు వస్తాయి వీటి తజ్జనం పెట్టాలా అక్కర్లేదా ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఇప్పుడు పితృకార్యం చేయాలా వద్దా తజ్జనాలు పెట్టాలా వద్దా పుట్టుకలేదు కాబట్టి ఎవరో ఎవరికి తద్నం పెట్టక్కర్లేదు ఇలాంటి కమిట్మెంట్లు ఉంటాయి దృఢమైన ఆగ్రహములు ఉంటాయి తర్వాత వేదంలో ఏమని చెప్పారంటే జాయమానో వై బ్రాహ్మణ బ్రాహ్మణుడికే చెప్పారు క్షత్రియుడికి ఎవరికి చెప్పలేదు బ్రాహ్మణుడికే వాడు పుడుతోనే మూడు రుణములతో పుడతాడు జాయమానో వై బ్రాహ్మణ స్త్రీభి రుణవా జాయతే రుణవా జాయతే అంటే రుణవాన్ జాయతే పుడుతోనే రుణంతో పుడతాడు మామూలుగా ధనవంతుల ఇంట్లో పుడుతోనే వాడు ఏమిటవుతాడు ధనవంతుడు అయిపోతాడు పుట్టగానే ధనవంతుడు అయిపోతాడు కానీ ఈ బ్రాహ్మణుడు వీడి ప్రారంభంలో ఉంది వీడు పుట్టగానే వీడి నెత్తిన మూడు రుణాలు వచ్చేస్తాయి బ్రాహ్మణులు ఏదో గొప్పగా రాసేసుకున్నారంటారు కానీ వాళ్ళు పెట్టుకున్నంత తలపోటు ఇంకెవరికి లేనే లేదు అసలు త్రిభిరుణవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్యో యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య యజ్వా బ్రహ్మచర్యం సో కాబట్టి వీడు వేదాధ్యయనం చేసి ఋషుల రుణాన్ని తీర్చుకోవాలి తర్వాత యజ్ఞైన దేవేభ్య యజ్ఞం చేసి దేవతల రుణాన్ని తీర్చుకోవాలి సంతానాన్ని పొంది ప్రజయ ప్రజాగ సంతానం పితృ రుణాన్ని తీర్చుకోవాలి ఎవడైతే వేదం చదివి యజ్ఞం చేసి కొడుకుని కన్నాడో వాడే రుణ విముక్తుడైనట్టు లెక్క రుణ విముక్తులు అవ్వకుండా సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు అని ఇంతా చెప్పారు ఇప్పుడు ఈ మొత్తం వాక్యాలన్నిటికీ మూలంలో ఏముందండి జాయమానో వై అది ఉంది పుట్టుతోనే కాబట్టి ఈ వేదము చెప్పినటువంటి మాటలు మనుస్మృతికారులు మొదలైనటువంటి స్మృతి వాక్యాలు ఈ నియమాలు ఇవన్నీ కూడా పుట్టుకనే బేసిస్ మీద కాబట్టి వాటిని అవన్నీ అవైపోతాయి సో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోవు అవన్నీ అనర్థకా ఎందుకు పనికిరాని అయిపోతాయి అసందర్భములు అయిపోతాయి అనేప్పటికీ వాటి ఎందు ఆగ్రహం గలవాడికి అబ్బో వాడు తట్టుకోలేదు ఎందుకంటే మీరు లోకంలో అంటే మీ హ్యూమన్ సైకాలజీ ఇలా ఉంటుంది సుమహ అని సందర్భంలో నేను మీకు మనవి చేస్తున్నాను మా చిన్నప్పుడు ఓ సమాజం ఉండేది ఏమిటో తెలుసుకున్న సమాజము తోలుబొమ్మలాట పరిరక్షణ సమాజము అంటే తోలుబొమ్మలాట అని ఒకటి ఉండేది చూపించేవారు ఒక గ్రూప్స్ కింద ఉండేవారు వాళ్ళు ేదవాళ్ళు ఆ తోలుబొమ్మలాట వాళ్ళ వృత్తి క్రమంగా సినిమా వచ్చింది టూరింగ్ టాకీస్ అని వచ్చింది ఈ టూరింగ్ టాకీస్ వచ్చిన తర్వాత ఈ తోలుబొమ్మలవాట వాళ్ళకి అసలు గిరాకీ లేకుండా వీళ్ళని ఎవరో పిలవడం మానేశారు అంతకుముందు మా ఊర్రా మా అని పిలిస్తే వీళ్ళేమో డేట్లోకి ఇచ్చి తర్వాత ఒక మాట్లాడదామని వారు ఈ నాయకుడు ఇప్పుడు వాళ్ళని మా అని పిలిచి ఇవ్వడే వీళ్ళే ఆ ఊళ్ళకి వెళ్ళి ఆ ఊళ్ళో డబ్బున్న వాడు ఎవడో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళా భూస్వామికి ఇంటికి ముందుకు వెళ్ళి అయా మా తోలుబొమ్మలాట వేస్తామండి బాబాయా అని ఆయన చేత అవుననిపించుకుని ఆ రాత్రిని తోలుబొమ్మలాట వేసేవారు క్రమంగా అది కూడా తగ్గిపోయింది ఈ తోలుబొమ్మలాట వాళ్ళందరూ ఏమన్నారంటే అయిపోయింది మా వృత్తులు పోయే అది గగ్గోలు పెట్టారు పెడితే ఒక ఆయన ఈ సమాజాన్ని స్థాపించాడు స్థాపించి ఈ తోలుబొమ్మలాటని పరిరక్షించుట అని ఒక సమాజం ఏమిటి తోలుగుములాంటిని పరిరక్షించడం ఏమిటండి ఎవరన్నా అర్థం ఉండదానికి సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి దాని టైం అయిపోతే అది వెనక్కి వెళ్ళిపోతుంది కొత్తవిలో వస్తూ ఉంటాయి కొత్తవి రాకూడదు పాతదే ఉండిపోవాలి అని ఏమీ పట్టుదల అలాగే ఉంటాయి పట్టుదల ఆగ్రహాలు అలాగే ఉంటాయి ఇంకొక సమాజం ఉంది అదేవిటో తెలుసు అండి బుర్రకథ పరిరక్షణ సమాజము బుర్రకథ అంటే మా చిన్నప్పుడు నా స బుర్రకథ అంటే పది మైండ్ కూడా నడిచిపోయి వారికి ఇప్పుడు బుర్రకథ ఎవరైనా అసలు ఉందో మాట విన్నారా తర్వాత నిన్నం ఉన్నట్టుగాక హరికథ పరిరక్షణ చేయాలి అని ఒక మూమెంట్ ఉండేది ఇప్పుడు హరికథ ఇంచుమించు లుప్తం అయిపోయింది అక్కడ ఏదైనా వెళ్ళాడుతోందేమో కానీ ఇంచుమించు లుప్తం ఇప్పుడు ఏమైపోయిందో తెలుసునండి సినిమాలు ఒకప్పుడు మా చిన్నప్పుడు సినిమా హాల్ ఉందంటే వాడు కోటేశ్వరుడి కింద లెక్క ఇప్పుడు సినిమా హాళ్ళని మూసేసి ఫంక్షన్ హాల్స్ కింద మార్చేశాడు సినిమాకి గిరాకీ తగ్గిపోయి ఎవరైనా ఊహించారా సినిమాకి గిరాకీ తగ్గిపోతుందని ఊహించారా కాబట్టి ఏదో ఒకటి ఉంటే అది పట్టుకుని మనం నిలబెట్టాలి అని ఆగ్రహం వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు కందుకూరు వీరేశలింగం భక్తులు కాదు రోజుల్లో బ్రాహ్మణ ధర్మ పరిరక్షణ సమితి అని ఒకటి స్థాపించబడింది అది ఎవరో పీఠాధిపతి ఎవరో కళ్యాణానంద భారతి వాళ్ళో స్థాపించారు ఆయన వెళ్ళిపోయారు ఆ సమితి వెళ్ళిపోయింది ఆ అందరూ కాలగర్భంలో కలిసిపోయారు కాబట్టి మార్పులు కానీ మార్పులను కొందరు స్వీకరించలేరు ఎందుకు స్వీకరించలేరంటే అది ఆగ్రహం అది అలాగే ఉండాలి మార్పు రాకూడదు అదే సత్యము అనే ఆగ్రహం కలిగి చాలా హడావిడి చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ ఇలా ఉంటుంది సుమా చెప్పడం కోసం ఎన్ని దృష్టాంతాలు చెప్తాను ఇక్కడ పాయింట్ ఏమిటంటే పుట్టుకే లేదు సృష్టి లేదు అంటే ఈ వేదవచనములు వేదశాస్త్రముల యొక్క ప్రబోధములు వాటి మీద ఆధారపడి ఇంతమంది పెద్దలు విద్వాంసులు చేసేటువంటి అనుష్ఠానములు సమాచరణము అవన్నీ కూడా అనర్థకం అయిపోతాయి తరువాత ఇప్పుడు సృష్టి లేదు అంతా హుళక్కి జగత్తు మిథ్యా అనుకోండి అగ్నిహో తను అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తున్నాడు ఈ అగ్నిష్టోమం ఎందుకోసం చేస్తున్నట్టు ఐదు రోజుల యజ్ఞం ఐదు రోజులు తిండి చెప్పులు ఉండవు పాలు తాగి ఉండాలి పయోవ్రతము అనిపారు తర్వాత మీకు వింటే ఆశ్చర్యపోతారు ఈ యజ్ఞం వేసవకాలంలో చేస్తారు వర్షాకాలంలో చేయరు కదా ఐదు రోజులు స్నానం చేయకూడదు దీక్షితుడు స్నానం చేయకూడదు దీక్షలో కూర్చున్నవాడు మీరు ఇంకా నేను చెప్పడం ప్రారంభిస్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు ఒళ్ళంతా వెన్న కూర్చోవాలి మొదటి రోజే వెన్నరాసు నవనీతే నాభ్యంతే తీసుకొచ్చి ఒళ్ళంతా రాస్తారు నేను చూశాను ఆ రాసేపుడు మొత్తం ఇంకసలు మొత్తం ఒళ్ళంతా కూడా వాళ్ళు అంగోటి ఒకటి మొత్తం ఒళ్ళంతా నవనీతం రాస్తారు ఆయనకి మొగ్గలకి నెత్తికి అంతా రాస్తారు రాసి ఈయన యజమానుడు దీక్షితుడు ఆయన అక్కడ కూర్చోబెడతారు ఐదు రోజులల్లా ఆ నవనీతంతో స్నానం లేకుండా అలా కూర్చుని ఉంటాడు ఆయన నిద్రపోతాడు లేకపోతే అప్పుడు కూర్చుని ఉంటాడు అప్పుడప్పుడు హోమం చేసినప్పుడల్లా నమ్మమా అనుకోమంటే అనుకుంటూ ఉంటాడు తిండి తిప్పులు కూడా ఉండవు ఎందుకయ్యా ఈ కష్టం అంతా అంటే స్వర్గ కామో యజేత స్వర్గానికి వెళ్ళాలి యేష వైదేవరథపూర్ణ మాసం ఈ దర్శపూర్ణమాసాలే యజ్ఞం చేస్తే రథం రథం ఎలా మనిషిని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళిపోతుందో ఆ రకంగా వీడి దేహత్యాగం చేయగానే వీడి జీవుణ్ణి ఆ దర్శపూర్ణమాసయాగము అగ్నిశోమము చేసిన పుణ్యం స్వర్గానికి పట్టుకుపోతుంది అక్కడ వీడు సకల భోగాలు అనుభవిస్తాడు స్వర్గం లోకంగమయ్యతి స్వర్గలోకాన్ని పొంగిస్తుంది అని ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు సృష్టి మిథ్య అంటే స్వర్గం మిథ్య స్వర్గం కూడా సృష్టిలో భాగమే కదా స్వర్గం మిథ్య అంటే అంటే నాకు స్వర్గమేం దొరకదనమాట ఇంత యజ్ఞం చేసిన తర్వాత నాకు స్వర్గం లేదనమాట అయితే నాకు రావాల్సిన స్వర్గము అది మిథ్య అనమాట అంటే ఎలా ఉంటుంది ఆ యజ్ఞం చేసిన వాడికి ఎలా ఉంటుంది ఇంత కష్టపడి వెన్నరాసి కూర్చుని యజ్ఞం చేసేటే స్వర్గం మిథ్య అంట తర్వాత దురదేస్తే వెన్న రాసుకుంటే దురదేస్తుంది వేసవి కాదా దురద వేస్తే చేత్తో గోపుకోకూడదు కృష్ణ విషాణంతో కృష్ణ విషాణయా కండు కృష్ణ విషాణం అంటే లేడి కొమ్ము హోటంటుంది ఆ లేడి కొమ్ము ఈ పక్కన పెట్టుకుంటాడు తాడు కట్టి దురదేస్తే ఆ లేడి కొమ్ముతో ఇలా ఎలా గోపుకోవాలి యజ్ఞాలు చూస్తే తెలుస్తుంది నేను చూశాను అలా ఆయన దాంతో గోపు ఆయన వెళ్ళి ఈ యజ్ఞ జగత్తు ఇచ్చారు అంటే స్వర్గం కూడా జగత్తులో భాగమైన అంటే అవును అంటే ఇది సమాచరణము అన్నదానికి దృష్టాంతంగా ఇచ్చారు అది శ్రద్ధ అది వీళ్ళకి మంచి శ్రద్ధ కలిగి ఉంటారు యజ్ఞం మంచి శ్రద్ధతో చేస్తూ ఉంటారు యజ్ఞంలో రెండు లక్షణాలు ఒకటి దృఢమైన ఆగ్రహం నేను బ్రాహ్మణున్నై పుట్టాను బ్రాహ్మణ ధర్మాన్ని రక్షించాల్సిందే యజ్ఞం చేస్తే అని అది ఆగ్రహం యజ్ఞం చేస్తే శ్రద్ధ శ్రద్ధతో యజ్ఞం చేస్తే మనకి స్వర్గం వస్తుంది అని చాలా శ్రద్ధగా యజ్ఞం చేస్తాడు విశ్వాసంతో స్వర్గం వస్తుందనే విశ్వాసంతో సో ఇవన్నీ ఈ ఆగ్రహము ఈ శ్రద్ధ వీటికి మూలంలో ఏముంది అస్థి వస్తు ద్వైతమంతా ఉన్నది యథార్థము అందుకోసమనే ఈ యజ్ఞం అనేది చేస్తున్నారు ఈ సమాచరణాన్ని బట్టి కూడా మనము ఈ భేదము సత్యము అని స్వీకరించాల్సి ఉంటుంది తర్వాత మీరు ఇంకొకటి గమనించలో లేదో దేవుడు ఒక్కడే పేర్లు వేరు వేరైనా దేవుడు ఒక్కడే నేను ఇక్కడ కూర్చొని అనుకుంటాం పురోహితులు అలా అనుకోరు పురోహితులు ఏమంటారు అంటే సచన ఏమంటాం అయిన వెంకటేశ్వర దీపారాధన చేయించ అమ్మగారు ఉంటాడు పురోహితులు అంటే అయ్యా ఒకటి కదన్నది అయిపోయింది ఇంకా వెంకటేశ్వరుడు అన్నా సత్యనారాయణ స్వామి అన్నా ఒకటేనండి అంటే ఆయన ఏమంటారు అది ఏమిటండి అలా అంటారు వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి ఒకటి కాదు సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు మీరు ఇది చేస్తే అది చేసినట్టే ఎలా అవుతుంది ఇలాంటి మాటలు మాట్లాడతారంటే మీరు వెంకటేశ్వర దీపారాధన చేయాల్సిందే అని ఆయన అంటారు నవగ్రహ పూజ చేసుకుంటారు ఏ గ్రహ దోషం ఉందో చూసి తెలుసుకుని చేస్తారు అన్ని గ్రహాలు ఒకటే అంత ఎక పాక ఒకటి ఎక్కడ కుదురుతుందండి ఏ శని బృహస్పతి ఒకటే శని చూసేటంటే వీడు మఠాఠ అయిపోతాడు అదే బృహస్పతి చూసేటంటే ప్రమోషన్ వస్తుంది శని బృహస్పతి ఒకటే భేదము కల్పితము అది ఎలా కుదురుతుందండి జ్యోతిష్ాస్త్రం ఏమవుతుందండి అన్ని అన్ని రూపములు నామరూపములన్నీ మిక్ష అన్నిటి ఏందో ఒకే పరమాత్మ గలడు ఇప్పుడు మీ జ్యోతిష్ శాస్త్రం ఏమవుతుంది చెప్పండి ఫౌండేషనల్ లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ ఇన్ని సమాచరణములు ఉన్నాయి అయితే ఈ సమాచరణములు ఈ శ్రద్ధ ఈ ఆగ్రహములు కలవాళ్ళు ఎవరిలో తెలుసినా వీళ్ళు మంద వివేకినా అంటే వీళ్ళు చేసే వివేకం ఉంది అసలేదని అంటలేదు అసలేదంటే వాడు నాస్తికుడైపోతాడు దేహమే నేను భస్మీభూతస్య దేహస్య పునరాగమనం అది అసలే వివేకం లేదు వాడికి వీడికి వివేకం ఉంది కానీ ఆ వివేకం కొంచెమే ఉంది ఎంతవరకు దేవు దేహము వేరు జీవుడు వేరు జీవుడు కర్త భోక్త దేహం నశించిపోయినా ఈ జీవుడు స్వర్గానికి పోతాడు అంత మాత్రం వివేకం ఎంత వివేకం ఉంటే కర్మ చేయటానికి సరిపడుతుందో అంత మాత్రం వివేకం ఆ వివేకాన్ని ఇంకొంచెం సాగతిస్తే పరమాత్మ అయిపోతాడు వీడు కానీ అది చేయడు వీడి పని కాబట్టి వీడి వివేకము కొంచెం వివేకం అంటే టెన్త్ క్లాస్ వివేకం ఎంఎస్సీ బిహెచ్డి వివేకం కాదు టెన్త్ క్లాస్ వివేకం నేను ఇక్కడ ట్రాన్స్లేషన్ ఏమంటే ఇన్డెక్యుమేట్ వివేక వంద వివేక అంటే సరిపడినంత వివేకం చేయడు కొంచెం పాటు వివేకం చేసేసి వాడు అలా ఉంటాడు వాళ్ళ కోసము జన్మాజస్యత ఇత్యాది సూత్రములను వ్యాసమహర్షి వాళ్ళ కోసం చెప్పాడు అంతేగానే పరమార్థమని చెప్పలేదు వాళ్ళ కోసమే చెప్పినాడు అని అంటున్నారు అటువంటి వారి కొరకు అర్థోపాయత్వేనా సా దేశిత జాతి వాళ్ళ కొరకు ఈ జాతిని చెప్పినారు ఏ రకంగా చెప్పారు అది కూడా ఎలాగ చెప్పారంటే అర్థోపాయత్వేన అంటే కూటస్థ అద్వితీయ వస్తురూప అర్థ వివేకదార్ధ్య ప్రయోజకత్వేనా ఇత్యర్థ అంటే అర్థం ఏమిటి వాళ్ళ కోసమని సృష్టి అది చెప్పారు సృష్టి అది చెప్పింది ఎందుకంటే చూడు ఈ జగత్తు సత్యం స్వర్గం సత్యం నువ్వు స్వర్గాన్ని కోరి కర్మలు చేసుకుని స్వర్గాన్ని పొందు అని చెప్పడం కోసం చెప్పలేదు మరి ఎందుకు చెప్పారంటే నీవు నిష్కామంగా సత్కర్మానుష్ఠానం చేసుకుని ఇప్పుడు నీలో ఉన్న కొద్దిపాటి వివేకాన్ని మరింత బలం చేసుకుని అంతఃకరణ శుద్ధి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది కృతార్థుడవు కమ్ము అని చెప్పడం కోసం ఫస్ట్ స్టేజ్లో జన్మాజ్యశయత చెప్పారు వెరీ ఫస్ట్ స్టేజ్ ఈ ఈ పరమేశ్వ ఈ సృష్టి ఉన్నది కదా దీనికంతకీ జన్మస్థితి సృష్టి స్థితిలో ఎములు ఏ పరమేశ్వరునించి కలుగుతున్నాయో అని చెప్పారు దేనికండి అంటే ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించు ఈ ఈ నామరూపాలను ఆరాధించడం మానేసి ఈ భోగాల వెంట పడకుండగా ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించు అని మొట్టమొదటి చెప్పారు ఓహో ఆ పరమేశ్వరుడు అక్కడుండి దీన్నంతనే సృష్టించాడంటారా అంటే కాదు అని తర్వాత ఏమని చెప్పారంటే ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతాపరోధాత్ అంటే ప్రకృత్యధికరంలో ఈ జగత్తు పరమేశ్వరుని యొక్క జగత్తునకు పరమేశ్వరుడే ఉపాదానము అంటే పిండి రొట్టెకి పిండి ఎలాగో ఈ జగత్తుకు ఈశ్వరుడు అల్లాగా రొట్టెకి పిండి మెటీరియల్ రొట్టెకి పిండి అంటే మెటీరియల్ పిండితోటి రొట్టె తయారు చేస్తారు అలాగే దేవుడే ఆకాశంగా దేవుడే వాయువుగా దేవుడే అగ్నిగా అప్పులుగా పృథివిగా ప్రకటమై ఉన్నాడు అని చెప్పారు అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు నుండి ఈశ్వరుణ్ణి దర్శించు అని చెప్పడం కోసం చెప్పారు ఆ తర్వాత ఫైనల్గా ఏమని చెప్పారంటే అహం బ్రహ్మాస్మి ఆ దేవుడు నేనే తెలుసుకో అని చెప్పారు అలా స్టెప్ వైజ్ చెప్పడం కోసం చెప్పారు కానీ అంటే కానీ అయిపోయింది దేవుడు సృష్టి చేసి అక్కడ కూర్చుని నువ్వు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి అక్కడ డ్యాన్సు పార్టీ అది ఎంజాయ్ చేయని చెప్పడం కోసం కాదు చెప్తారు అలాగే వీళ్ళు దాన్ని పక్కదారి పట్టించారు ఈ భోగపరాయణులు దాన్ని అలా పక్కదారి పట్టించారు పక్కదారి ఉపాసన ఏదో ఈ దేవుని ఉపాసన చేయదా అంతఃకరణ శుద్ధి వస్తుంది నీకు అని అంటే ఉపాసన అంతఃకరణ శుద్ధి తర్వాత నుండి కోరికలు తీసుకుంటాం ఈ ఉపాసనతో అని వీళ్ళు అంతకంటే ఏమీ కాదు కాబట్టి ఏదైనా సృష్టివాక్యాలు ఉన్నా వాటి తాత్పర్యము సృష్టి కాదు వాటిని ఆ ఇనీషియల్ స్టేటస్లో తక్కువ వివేకము కలిగి ఎక్కువ విశ్వాసము ఎక్కువ ఆగ్రహము కలవాళ్ళ కోసమని ఈ అసాధి మహర్షులు అలాగా తాత్కాలికంగా యాజ్ అ ప్రొఫెషనల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ వాళ్ళు జాతిని బోధించి ఉన్నారు గృహం కాబట్టి వాళ్ళు అంతవరకు తావతంటే అంతవరకు ఆ జాతిని స్వీకరించి జగత్తు సత్యమనే ఒక దృష్టితో తమ తమ కర్మలను కర్తవ్యాలను ఆచరిస్తూ వాళ్ళు ఉండు ఉండెదరుగాక అంతవరకు ఎంతవరకు అంటే అద్వైతాత్మ జ్ఞానము కలగనంత వరకు సో తాత్కాలికంగా వాళ్ళు అలాగే స్వీకరించవచ్చు తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉన్నది జాతిస్తు దేశికా బుద్ధై జాతిని పుట్టుకని చెప్పినది ఎవరు బుద్ధులు చెప్పారు అంటే జ్ఞానులు మహాత్ములు చెప్పారు వ్యాసాది మహర్షులు చెప్పారు జాతి అంటే పుట్టుకు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు కార్యకారణ భావాన్ని చెప్పినట్టుగా మనకి స్పష్టమవుతోంది అంటే పరబ్రహ్మ కారణము జగత్తు కార్యము ఈ కార్యకారణ ప్రక్రియని చెప్పారు కదా జన్మాద్యశ్చేత సూత్రంలో అది ఎందుకు చెప్పారు అంటే జగత్సత్యత్వాన్ని నిరూపించడం కోసం చెప్పలేదు అది కూడా కార్యకారణ ప్రక్రియ కూడా ఆత్మతత్వము అద్వయ ఆత్మతత్వము నాకు ఒక సోపానంగా మాత్రమే చెప్పారు అంతేకా అక్కడ మంత్రాల్లో కూడా హిరణ్యగర్భ సమవర్త అగ్రే భూత్య జాతపతిరేక ఆసీత్ విన్నారా ఎప్పుడైనా ఇది హిరణ్యగర్భ అంటే మామూలుగా పురాణ వాంగ్మయంలో బ్రహ్మదేవుడు అని అంటారే అదే హిరణ్య గర్భుడు వైదిక వాంగ్మయంలో ఆ హిరణ్య గర్భుల్లోనే విష్ణువు రుద్రుడు కూడా అంతర్గతమై ఉంటారు ఇంకా మళ్ళీ వేరుగా ఏమీ ఉండరు హిరణ్య గర్భుడు ఉన్నాడు హిరణ్య అగ్రే సమవర్త ఈ సృష్టి ఆయన మాత్రమే ఉండెను ఆయన జాత ఆ పరబ్రహ్మ హిరణ్యగన్భుడిగా ప్రకటమై భోతస్యపతిహి పతి ఈ సృష్టింపబడిన జగత్తుకంతకీ కూడా ప్రభువు ఏకహ ఒక్కడే ఆ సీతు ఉండేది అని అక్కడ కూడా అద్వయ రూపంగానే చెప్పారు తప్ప కార్యకారణ భావం చెప్పారు కాబట్టి బ్రహ్మదేవుడు కారణము జగత్తు కార్యము కాబట్టి ఈ జగత్తు వేరు కారణం వేరు బ్రహ్మదేవుడు అక్కడున్నాడు జగత్ ఇక్కడున్నది ఇదంతా కూడా పురాణ దృష్టి పురాణ దృష్టి అలా ఎందుకు వచ్చింది పురాణం అనువాద రూపంగా ఉంటుంది పురాణంలో అనువాదం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ ఇంటికి ఆర్కిటెక్ట్ ఒకడు ఉంటాడు వాడు డిజైన్ అది వేసిస్తాడు మీరు ఇల్లు కట్టుకుంటారు ఇంజనీర్ ఒకడు ఉంటాడు ఈ మేస్త్రి ఒకడు ఉంటాడు ఈ ఆర్కిటెక్టు ఈ ఇంజనీరు మేస్త్రి వీళ్ళందరూ ఇల్లు కట్టడం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ముక్కల కింద ఉంటారో అది వేరే ఉంటారా వేరే ఉంటారు ఆర్కిటెక్ట్ తీసుకోండి ఇల్లు ఎక్కడుంటుంది ఆర్కిటెక్ట్ ఎక్కడ ఉంటాడు జూబ్లీ హిల్స్లో ఉంటాడు అలాగే ఈ జగత్తు సృష్టించాడు దేవుడు జగత్ ఎక్కడుంది ఈ జగత్తు ఆర్కిటెక్ట్ దేవుడు ఆయన ఎక్కడ ఉంటాడు జూబ్లీ హిల్స్లో ఉంటాడు అంటే వైకుంఠంలో ఉంటాడని అర్థం జూబ్లీ హిల్స్ అంటే వైకుంఠానికి ఎత్తైన కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఎప్పుడైనా విన్నారా అన్నమాట జూబ్లీ హిల్స్ లో ఇళ్ళెలా ఉంటాయి ఎత్తైన కాంపౌండ్ వాళ్ళతో ఉంటాయి కాబట్టి అనువాదం అంతా అనువాదమే కాబట్టి అది పురాణంలో అలా అనువాదం కింద చెప్పారు తప్ప వాస్తవంలో వైదిక వాణ్మయంలో అయితే అలా చెప్పలేదు కిరణ్య ఈ జగద్ూపంగా మన ముందు ప్రకటమై ఉన్నాడు ఆయన జగత్తు సృష్టించి ఆ విధంగా కార్యమైన జగత్తు ఆయన కంటే భిన్నంగా వచ్చేసింది ఇప్పుడు రెండు అని మీరు అన్నానికి వేరు కార్యమైన జగత్తు ఆయన భిన్నంగా లేనే లేదు ఆయన సృష్టించిన తర్వాత కూడా ఒక్కడిగానే ఉన్నాడు అని చెప్పారు తర్వాత ఈ బుద్ధులు అంటే వ్యాసాది మహర్షులు సృష్టిని చెప్తున్నట్టుగా కనపడుతుంది జన్మాధ్యశ యొక్క ఆ బ్రహ్మసూత్రాలను ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళిపోతే అక్కడ ఏం చెప్పారంటే అహం బ్రహ్మాస్మి అని అద్వయ బ్రహ్మానుభూతిని చెప్పారు అద్వయ బ్రహ్మానుభూతిని చెప్పారు బ్రహ్మయందు రెండవది ఉన్న అనుభూతిని చెప్పారా బ్రహ్మయందు రెండవది లేని అనుభూతిని చెప్పారా రెండవది లేని అను సాక్షాత్కారాన్నే వ్యాసాది బోధించారు బ్రహ్మయందు రెండోది లేదు అన్నప్పుడు మరి జగత్తు యథార్థమవుతుందా హుళక్కి అవుతుందా హుళక్కి అవుతుంది అంటే సృష్టి కల్పితమవుతుందా సత్యమవుతుందా కల్పితమే అవుతుంది కాబట్టి సృష్టిని గురించి మాట్లాడిన వ్యాసాది మహర్షులే ఆ సృష్టిని అల్టిమేట్గా అపవాదము చేసినారు అపవాదం చేయడం కోసం చెప్పడం ఎందుకండి ఇప్పుడు సృష్టిని లేదని కొట్టిపారేసేదానికి చెప్పడం ఎందుకు దీనికి ఒక కథ ఉంది కొత్తగా కోడలు అత్తగారింటి కాపడానికి వచ్చింది కాపడానికి వస్తే అత్తగారు పిలిచి అమ్మ నేను మధ్యాహ్నం వంట నేను వండాను రాత్రి వంట నువ్వు వండు ఇది మామూలు ఇది అత్తగారు కోడలు వ్యవహారంలో ఇది కొంత మద్దతి రాత్రి వంట నువ్వండు నువ్వేం చేస్తావు ఆవిడ కొంచెం జామిస్తావు ఆపగారికి సో నువ్వేం చేస్తావంటే పొయ్యి వెలిగించి కట్టె పొలాలతో పొయ్యి వెలిగించి దాని మీద గిన్నె పెట్టి వెంటనే నీళ్లు పోసి వెంటనే పోయాలి నీళ్లు గిన్నె పెట్టిన ఐదు నిమిషాలు నీళ్లు పోయడం కాదు ఎందుకంటే గిన్నె కాలిపోతుంది లేకపోతే వెంటనే నీళ్లు పోసి ఆ నీళ్లు సలసలా మరిగిన తర్వాత బియ్యం పోసి ఆ బియ్యం ఉడికిన తర్వాత వార్చి పక్కన పెట్టుకో ఆ తర్వాత దాని మీద మూకుడు పెట్టి కూరాను వేపడము ఏదో వేయించి అది ఆ తర్వాత ఆ పొయ్యిలో కట్టెలన్నీ ఆర్పేసి ఆ బొగ్గులు కూడా నీళ్లు చల్లి ఆర్పేసాయి అని చెప్పిందా ఈ కథంతా విన్న తర్వాత ఆ కోడలు మనం ఇంజనీరింగ్లో ఏదో చదివిన అమ్మాయి ఏమీ ఉంటుంది ఆ అమ్మాయి ఏమని అడిగిందంటే అత్తగారు నీళ్లు పోసి కదా అంత దానికి వెలిగించడం ఎందుకు అని అడిగిందా ఇగో ఈ ప్రశ్న అలా ఉంది ఏమిటి సృష్టి మిథ్య కల్పితము ఉన్నది అద్వయ పరబ్రహ్మ ఒక్కటే అని చెప్పి మహాభాగ్యానికి సృష్టిని అపవాదం చేసేది ఎలాగూ అపవాదమే చేసేదానికి మరి సృష్టి గురించి ఎందుకు చెప్పినట్టండి అనే ప్రశ్న ఎలా ఉందంటే అదిగో ఆ కొత్త ప్రశ్న ఇలాగే ఉంది అసలు వెలిగించనే వెలిగించకపోతే ఈ ఒంటంతా ఎలా వచ్చింది ఈ ఒంటంతా అవడం కోసం వెలిగించాలి ఆ ప్రయోజనం సిద్ధించేసింది కాబట్టి ఆర్పేయ అలాగే వీడికి ఈ సృష్టి ఎందు ఈ జగత్తులందుండే భోగముల వెంట పరుగులు తీయకుండగా ప్రాపంచిక దృష్టిని మరల్చి ఈశ్వరుని ఎందు శ్రద్ధని కలిగించడం కోసం ఈ సృష్టి అయింది ఈశ్వరుడు సృష్టిని చేశాడు అని చెప్పాలి లేకపోతే అసలు ఈశ్వరుణ్ణి పిక్చర్లోకి తీసుకొచ్చేందుకు మీకు అవెన్యూయే లేదు అసలు There is no other avenue. It can open a shatya na pustakam, it can be a vyaqya-bhashya pustakam. That's why you talk about vaga veshtaranga, reverence abadindeya. That is one place where this is thoroughly discussed. So, you can see the Ishwarudu Siddhin Chalakkarla. You can see the Purjati in the Shri Siddhin Chalakla. Ishwarudu Siddhin Chalakla is the avenue. You can see the Shri Siddhin Chalakla. That is the avenue. కాబట్టి ఈశ్వరుణ్ణి సిద్ధింపజేసి వీణ్ణి భక్తుడిగా తయారు చేసి వీణ్ణి ఒక వివేక మార్గంలో నడిపించి ఆ తర్వాత ఫైనల్గా అరే ఆ ఈశ్వరుణ్ణి నువ్వేరా ఈ సృష్టి అనేది మిథ్యా అని చెప్పడం ముందు సృష్టిని చెప్పారు పొయ్యి వెలిగించి కూరను అన్నము ఉండడం తర్వాత అర్పిస్తారు కూర అన్నము ఇప్పుడు పొయ్యి వెలిగించలే పోతే కూర అన్నం ఎక్కడి నుంచి వస్తాయి సో అదేవిధంగా సృష్టిని చెప్పి ఈశ్వరుని వైపు వీడి మనస్సుని మరల్చి తద్వారా వీడి అన్ని ప్రాపంచికతను తగ్గించి ఈశ్వర భక్తి బాగా నిర్మాణమైన తర్వాత ఏ ఈశ్వరుని ఏడలు నీవు భక్తి చేస్తున్నావో ఆ ఈశ్వరుడు నువ్వే అని అద్వయ ఆత్మతత్వాన్ని బోధించుట ఇది ఆ సృష్టి వాక్యాల యొక్క తాత్పర్యం అంతేగాని సృష్టి చెప్పారు కాబట్టి సృష్టే సత్యము అని పట్టుదని కూర్చోవడం మాత్రం సరికాదు um porno na das porno